అది బ్రహ్మ బో ఈ ఇన్ఫినిట్ రియాలిటీ ఏమిటండో మేమెప్పుడు విన్నది కాదు పెట్టింది కాదు తత్కథం సత్యం అనంతంచ ఇత్య ఆహా ఈ అనంత సత్యం ఏమిటో కొంచెం మాకు చెప్పండి అని ఒక అపేక్ష ఒక ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది విద్యార్థి అందరూ అందుకోసం శృతి ఆ అనంతసత్యాన్ని వివరించటం కోసం ఈ తస్మాత్ వా ఏ తస్మాత్ అని వివరిస్తుంది తరువాత తత్ర త్రివిధం హియానంత్యం దేశ కాళత వస్తుత ఈ అనంత్యము అనంత్యము అంటే ఇన్ఫినిట్నెస్ ఇన్ఫినిట్యూడ్ అనొచ్చేమో ఇన్ఫినిట్యూడ్ అదే అనంత్యం అనంతత్వం ది స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్ దట్ ఇన్ఫినిట్యూడ్ ఉందే అది మూడు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే మూడు రకాలు దానికి ఉంటాయని కాదు అర్థం చేసుకోవటంలో మూడు రకాలు దాన్ని మూడు రకాలుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నాము అంటే దా ఈ ఫైనైట్నెస్ ఉన్నదే అంటే శాంతత్వము అది మూడు రకాలుగా ఉన్నది దేశాన్ని బట్టి శాంతమవుతుంది కాలాన్ని బట్టి శాంతం అవుతుంది వస్తువుని బట్టి కూడా శాంతమవుతుంది అంచేతనే ఈ మూడింటిని బట్టి అనంతత్వం కూడా మనకు అర్థం చేయబడుతుంది కాబట్టి దేశత అనంత్యం కాలత వస్తుత అది కొంచెం వివరిస్తున్నారాథా అది ఎట్లనగా తే అది ఎట్లనగా అంటే మూడు విధముల అనంత్యము ఎట్లనగా దేశ ఆకాశ నహి దేశతస్త పరిచ్ఛేదోస్తి మీకు ఆనంత్యం చెప్పడానికోసం ప్రయత్నం ఆనంత్యం తెలిస్తే బ్రహ్మాదే అని తెలుస్తుంది సో దేశాన్ని బట్టి అనంతము ఫలానా అని మీకు దృష్టాంతం ఇవ్వాల్సి వస్తే ఆకాశాన్ని దృష్టాంతం ఇవ్వచ్చు ఆకాశము దేశ దృష్ట్యా అనంతము ఎందుకంటే ఆకాశమును దేశము పరిచ్ఛేదము చేయలేదు ఎందుకంటే దేశమే ఆకాశం ఇప్పుడు ఆకాశం ఎక్కడ ఉన్నది అని అడగకూడదు ఎందుకంటే సపోజ్ ఆకాశం ఓ చోట ఉందనుకోండి అంటే మరో చోట లేదు ఎప్పుడైతే మరో చోట లేదో అదే దాని పరిచ్ఛేదం ఆ చోటు ద్వారా ఒక చోట ఉండి మరో చోట లేకపోవడమే దేశపరిచ్ఛేదం అటువంటి దేశ పరిచ్ఛేదము ఆకాశానికి ఉండదు ఈ ప్రశ్నలు సమాధానాలు ఉండవు ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థీరీ ఉందండి దట్ దట్ బాల్ ప్రైమార్డియల్ బాల్ ఒకటి ఉంది అది ఎక్స్ప్లోర్డ్ అయ్యింది అది ఎక్స్ప్లోర్డ్ అయ్యి జగత్తు పుట్టింది దేశకాలాలు కూడా ఎక్స్ప్లోషన్లోనే పుట్టాయి అది దాంట్లో ఉన్న రహస్యం దాన్ని తెలుసుకోదగ్గ విషయం ఇప్పుడు దేశకాలాలు కూడా ఆ ఎక్స్ప్లోషన్ తర్వాతే పుట్టాయి కనుక మీరు ఆ బాల్ ఎక్కడ ఉంది అని అడుకోండి ఎందుకంటే ఆ బాల్ ఎక్స్ప్లోర్డ్ అయ్యే వరకు కూడా దేశభావనే లేదు దేశం తర్వాత వచ్చింది తర్వాత వచ్చిన దేశాన్ని పట్టుకుని ఇది ఎక్కడ ఉందంటే ఎక్కడ కుదురుతుంది సో కనుక ఇది ఎలాగంటే పిల్లవాడు తండ్రితోటి నాన్నగారు మీ పెళ్ళైనప్పుడు నేను ఏ ఊళ్ళో ఉన్నానని అడిగినట్టు ఉంది అలా అడగకూడదు సో దేశం ఇంకా పుట్టలేదు అప్పటికి దేశం తర్వాత పుట్టింది ఎలా దేశము అది ఎక్స్ప్లోర్డ్ అయినప్పుడు ఇదో గెలాక్సీ ఏదో గెలాక్సీ రెండు గెలాక్సీలు ఫారం అయ్యాయి అవి రెండు గెలాక్సీలు అవ్వాలంటే మధ్యలో గ్యాప్ ఉండాలిగా అలా పుట్టింది దేశం రెండు గెలాక్సీలు పుడుతున్నప్పుడే దేశం కూడా పుట్టింది అంటే నానాత్వంతో బాటుగానే దేశం పుట్టింది లేక దేశంతో బాటుగా నానాత్వం పుట్టింది అన్నీ కలిపి పుడతాయి దేశము కాలము పదార్థము మూడు కలిపే ఉంటాయి సో చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ అది ఈ అండర్స్టాండింగ్ మోడర్న్ ఫిజిక్స్లో ఉంది వేదాంతంలో ఉంది ఇంక మధ్యలో ఎక్కడ లేదు థియలాజియన్ ఇక్కడ స్పిరిచువల్ ఫీల్డ్లో థియలాజియన్స్లో లేదు థియలాజియన్స్కి వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు ఇది తర్వాత అటు క్లాసికల్ ఫిజిక్స్ వాళ్ళలో లేదు న్యూటోనియన్ ఫిజిక్స్ వాళ్ళలో లేదు మోడర్న్ ఫిజిక్స్ వాళ్ళలోనే ఉంది వేదాంతుల్లోనే ఉంది థియలాజియన్స్లో లేదు థియలాజియన్స్ వాళ్ళు దేశాన్ని పట్టుకునే వాళ్ళు కాలక్షేపం చేసేస్తారు వాళ్ళు ఏమంటారంటే దేవుడు అక్కడ ఉన్నాడంటారు అక్కడ ఉన్నాడంటేనే వాళ్ళకు ఉపయోగం అంతటా ఉన్నాడంటే వాడు ఎందుకు ఇంకా ఫలానా చోట ఉన్నాడంటే వాడు అక్కడ కాపులా ఉంటాడు అంతటా ఉన్నాడంటే ఇంకా సమస్యే ఉంది కాబట్టి దేశత అనంత్యం అనేది స్పేస్కి ఉన్నది స్పేస్ ఈజ్ నాట్ డివైడెడ్ బై ఇట్స్ హ్యాల్ సో స్పేస్ అన్నది ఒక దేశంలో ఉండి ఇంకో దేశంలో లేకపో అనే సమస్య స్పేస్కి లేదు కాబట్టి దేశ దృష్ట్యా స్పేస్ అనంతము పరిచ్ఛేదము లేనిది మరైతే కాలదృష్ట్యా వస్తు దృష్ట్యా దాని మాట ఏమిటి చెప్తున్నారా నా కాలతహ అనంత్యం వస్తు సో స్పేస్కి ఆకాశానికి కాలతహ అనంత్యం లేదు ఎందుకంటే ఒక కాలంలో ఆకాశం పుట్టింది బిగ్ బ్యాంగ్ థీరీ ప్రకారం కూడా ఆ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోరేషన్ అయినప్పుడు ఆకాశం పుట్టింది ఎక్స్ప్లోరేషన్కి ముందు ఆకాశం లేదు వందరూ ఆకాశం పుట్టిందిగా కార్యం అది ఇట్స్ ఎ ప్రోడక్ట్ కాబట్టి కాల దృష్ట్యా దానికి ఆనంత్యం లేదు వస్తు దృష్ట్యా దానికి ఆనంత్యం లేదు ఎందుకంటే అది పుట్టింది కదా పుట్టింది ఇప్పుడు ఇది ఆకాశము పృథివీ రెండు ఉన్నాయి ఆకాశం ఉన్న చోట పృథివీ లేదు ఆకాశం ఖాళీగా ఉంటే పృథివీ ఉందా ఉన్న చోట ఆకాశం సో ఆ విధంగా ఇక్కడ వరకు ఆకాశము ఇప్పుడు పృథివీ మళ్ళీ ఆకాశము అని చెప్తున్నావా లేదా చెప్పినప్పుడు ఆకాశము ఆకాశం అంటే అవకాశం సో ఆకాశము ఉండి పృథివీ ఆకాశానికి ఆటంకం అయిపోయింది మళ్ళీ పృథివీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆకాశం శురు అయింది అలా అనుకోవచ్చు మనం ఒక పదార్థం తర్వాత ఇంకో పంచభూతాలను లెక్క పంచభూతాలు అంటే ఈ చీజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది అదర్ అలా సెపరేట్ సపరేట్గా ఉన్నాయి ఆఫ్ కోర్స్ ఇంకో దృష్టికోణంలో మిగతావన్నీ ఆకాశం నుంచే పుట్టాయి దట్ దట్ దేర్ కాబట్టి ఆకాశం కూడా ఒక పదార్థంగా మనం కన్సిడర్ చేసి కౌంటు వేసుకుంటున్నాం కనుక అది అనేక పదార్థాలలో ఒకటి ఐదింటిలో ఒకటి అదే సర్వం కాదు ఫ్రమ్ ఎ గివెన్ స్టాండ్ పాయింట్ కాబట్టి ఆ మనం ఇప్పుడు ఆకాశము యొక్క సర్వత్వాన్ని రూపించిన ఆకాశ సర్వాత్మభావం కాదు మనం చెప్పబోయే బ్రహ్మ యొక్క సర్వాత్మభావం సో ఆకాశం గురికే దృష్ట కాబట్టి వస్తుత అది సర్వము చెప్పడానికి వీలు కాలత దానికి పుట్టుక లేదు అని చెప్పడానికి వీలు లేదు దానికి పుట్టుక ఉంది కాబట్టి కాలపరిచ్ఛేదం ఉంది దానికి వస్తు పరిచ్ఛేదం కూడా ఉంది కానీ కేవలము దేశపరిచ్ఛేదం అనేది ఈ పదార్థాలకన్నిటికీ ఉందే అది ఇప్పుడు పృథివీ ఉంది ఇక్కడుంది ఇంకో చోట లేదు సూర్యుడు అక్కడ ఉన్నాడు మరో చోట లేదు ఆ రకంగా దేశపరిచ్ఛేదం అనేది ఆకాశానికి లేదు అది దేశత అనంతం కాలత వస్తుత శాంతం ఆకాశ అనంతత్వాన్ని చెప్పడం కోసం పుష్ తర్వాత కస్మాత్ కార్యత్వాత్ అదేమిటంటే ఆకాశము కాలత వస్తుత శాంతము అని అన్నారే పరిచ్ఛన్నము అంటే ఎలా ఎందుకు అన్నారు అంటే కార్యత్వాత పుట్టింది వాళ్ళు పుట్టుత వలన కార్యం అది పుట్టుతోంది ఆత్మన ఆకాశ సంభూత ఆత్మ నుంచి పుట్టింది కాబట్టి అది కాలత కాలాన్ని బట్టి వస్తువు రూపంగాను పరిచ్ఛిన్నమైనది ఏ నైవం బ్రహ్మణ ఆకాశవత్ కాలత అంతవత్వం అకార్యత్వాత్ సో చూడండి ఆకాశానికి దేశత అనంతమైన కాలత అంతవత్వం ఉన్నది అంతము కలిగి కలిగి ఉన్నది అలాగా బ్రహ్మకి లేదు ఎందుకంటే ఆకాశము కార్యమైనది బ్రహ్మ కార్యము కాదు అకార్యవ బ్రహ్మకు పుట్టుక లేదు ఆకాశానికి పుట్టుక ఉన్నది కాబట్టి ఆకాశం కాలపరిచ్ఛన్నం అయిపోయింది పరిచ్ఛన్నము కదా మంచి పదం అది ఆ పదాన్నే పట్టుకోవాలి ఇంకో పదం దొరకడం కష్టం కానీ బ్రహ్మ కాలపరిచ్ఛిన్నము కాదు అదే అసలు కార్యము అంటే ప్రోడక్ట్ కార్యము అనేది కాలపరిచ్ఛిన్నం అసలు కార్యం అంటే అదే కారణాన్ని కాలదృష్టితో చూస్తే కార్యం అనబడుతుంది మీరు మట్టిని మట్టిగా చూశారనుకోండి ఘటమేం లేదు అక్కడ అది మట్టి ఏనండి అనేస్తే అయిపోతుంది ఘటమేం లేదు సపోజ్ నేను మీకో దృష్టాంతం చెప్తా చూడండి మీరు కళ్ళు మూసుకోమని చెప్తాను కళ్ళు మూసుకుంటారు నేనేం చేస్తానంటే ఒక స్వీట్ ప్రిపరేషను మీ నాలుగు మీద పెట్టి ఇదేమిటి అని అడుగుతా అడిగితే మీరు ఏమన్నా సమాధానం చెప్తారు తీయని పదార్థము అని చెప్పిన తర్వాత నేను ఆ పదార్థం తీసుకుని దానికి ఒక చిలక ఆకారాన్ని తీసుకొస్తాను చిలకలు అంటారు పంచదార చిలక అంటారు ఒక చిలక షేప్ తీసుకొచ్చి ఆ చిలకని మీ నాలుగు మీద పెడతా మీరు కళ్ళు మూసుకునే ఉన్నారు ఇదేమిటి అని అడుగుతా అడిగితే అప్పుడు మీరు మధుర పదార్థం చెప్తారా చిలక చెప్తారా మధుర పదార్థం చెప్తారు చిలకని చెప్పరుగా కాబట్టి అదేమిటి మరి చిలక కదా చిలకని చెప్పలేదేమిటి మేమందరం మనందరం చిలక అనుకుంటున్నాం కదా అంటే వాడు కంటితో కారణంలోనే వచ్చినటువంటి ఆ రూప పరివర్తనాన్ని కంటితో చూడాలి వాడు కంటితో చూసి అదే కారణాన్ని ఇప్పుడు కార్యరూపంగా చూడడం ప్రారంభించాలి మనం దాన్ని చిలకగా చూస్తున్నాం వాడికి ఆ చూపు లేకపోయింది అంచేతన వాడు ఇంకా అది కారణ పదార్థం కింద అది ఇంకా మధుర పదార్థం కిందే చెప్తున్నాడు సో దట్ ఈజ్ కార్యం అలాగే ఉంటుంది కాబట్టి కార్యానికి స్వతంత్రమైన ఉనికి లేదు ఇనివే ఆ టాపిక్ వేరే కాబట్టి ది పాయింట్ ఈజ్ కారణము ఉన్నది ఆ కారణాన్ని కాల కాలానికి జోడించి మీరు చూడాలి బంగారం ఉన్నది ఇంత ముద్ద బంగారం పది తులాల బంగారం ఉన్నది మీ దగ్గరే ఉన్నది ఆ పది తులాల బంగారాన్ని ఒక కాలగర్భంలో దాన్ని ప్రవేశపెట్టి చూస్తే అది నెక్లెస్ లా కనబడుతుంది ఒక పర్టికులర్ కాలంలోనే అది నెక్లెస్ అవుతుంది అంతకుముందు నెక్లెస్ కాదు కదా సో బంగారం బంగారంలాగే చూసిస్తే అది దాంట్లో కార్యత్వం లేదు కానీ కాలాన్ని జోడిస్తే కార్యత్వం వస్తుంది కారణకాల ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది ఏమంటే కారణ కార్యభావాన్ని నియమించేటువంటిది కాలము ఓకే క్లియరే కదా అంచేతనే కారణము మూడు కాలాల్లోనూ ఉంటుంది కార్యం మటుకు ఒకే కాలంలో ఉంటుంది వర్తమాన కాలంలో మాత్రమే ఉంటుంది భూతకాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ కార్యము ఉండదు బ్రహ్మ మూడు కాలాల్లో ఉంటుంది అకార్యము కార్యం హి వస్తు అదే అంటున్నారు ఆయన కార్యం హి వస్తువు కాలేన పరిచ్ఛిద్యతే దట్ ఈజ్ వాట్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ కార్యమైన వస్తువు అంటే పుట్టే పదార్థం ఏదైనా అది తప్పనిసరిగా కాల పరిచ్ఛేదమును కలిగి ఉంటుంది ఎందుకని పుట్టింది కనుక పుట్టింది కనుక తప్పనిసరిగా గిట్టుతుంది అంటే మధ్యలో ఉంటుంది అటు ఉండదు ఇటు ఉండదు అదే కాలపరిచ్ఛేదం అంటే ఆకాశం అలాంటిది అంటే ఆకాశము కాలత అనంతం కాదు కానీ బ్రహ్మ కాలత కూడా అనంతమే అదేంటున్నారు ఆయన అకార్యంచ బ్రహ్మా బ్రహ్మ అనంతము ఎందుకని కార్యము కాదు కనుక తస్మాత్ కాలతోప్యనంతం కాబట్టి బ్రహ్మ కాలదృష్ట్యా కూడా అనంతమే ఇప్పుడు మనం ఎలా చెప్తున్నామంటే బ్రహ్మ యొక్క అనంతత్వాన్ని చెప్తున్నాం కదండి బ్రహ్మ దేశ దృష్ట్యా అనంతము ఎందుకని దేశమే దాన్నించి పుట్టింది దేశం దాన్ని పరిచ్ఛేదం చేయదు దేశదృష్ట్యా ఆకాశమే అనంతం ఆకాశిక బాప్ హై బ్రహ్మ కదా బ్రహ్మ నుంచే కదా మరి ఆకాశం పుట్టింది అందుగురించి బ్రహ్మ కూడా దేశదృష్ట్యా అనంతం కాలత ఆకాశం కాలత అనంతమే కానీ బ్రహ్మ కూడా కాలత అనంతం కాదు కాలత శాంతం కాదు అది కాలత అనంతము అదేమిటి ఆకాశానికి బ్రహ్మకి తేడా ఎక్కడొచ్చింది అంటే ఆకాశము కార్యము బ్రహ్మ కారణము అని కాలత అనంతత్వాన్ని చెప్పారు ఇంకా వస్తుత అనంతత్వాన్ని బ్రహ్మకి చెప్తున్నారు తథా వస్తుత సో అదేవిధంగా బ్రహ్మ వస్తు వస్తురూపంగా కూడా అనంతమే కథం పునః వస్తుత అనంత్యం ఏమండే మీరు అలా ఎలా చెప్పగలరు దేశత అనంతము బ్రహ్మ అంటే అర్థమైంది మాకు కాలత అనంతం అంటే కూడా పర్వాలేదు బాగానే ఉంది వస్తుత అనంతం అని చెప్పగలరు బ్రహ్మ సర్వానన్యత్వాత్ అది సంగ్రహవాక్యం బ్రహ్మ కంటే భిన్నంగా ఏదీ లేదు బా సర్వము అనన్యముగుట బ్రహ్మ కంటే భిన్నంగా ఏదీ లేదండి బంగారం కంటే భిన్నంగా ఏదైనా ఆభరణం ఉన్నదా లేదు అలాగే బ్రహ్మ మట్టి కంటే భిన్నంగా కుండా మొదలైనది ఏదైనా ఉన్నదా లేదు నీరు కంటే భిన్నంగా తరంగము మొదలైనవి ఉన్నాయా లేవు అలాగే బ్రహ్మ భిన్నంగా ఏదీ కూడా భిన్నంగా లేదు అలాంటప్పుడే దానికి వస్తుత అనంతత్వము సిద్ధిస్తుంది అది ఎలాగో చెప్తున్నాను భిన్నం హి వస్తు వస్తవంతర అవతి వస్తంతరబుద్ధిర్హి ప్రసక్త వస్తంతరాన్ని వర్తతే అదే ఇప్పుడు చూడండి భిన్నం హి వస్తు ఇదొక వస్తువు ఇది ఇంకొక వస్తువు ఇది ఇది భిన్నము ఎందుకల్ల భిన్నమైందో తెలుసునండి వస్తంతరస్య అంతో భవతి ఇప్పుడు ఈ వస్తువు అంతమయ్యి తరువాత ఈ వస్తువు ఆరంభమైంది ఈ వస్తువు అంతం మధ్యలో ఆకాశం ఉన్నా లేకపోయినా డజంట్ మ్యాటర్ ఎగ్జాంపుల్ స్టాండ్స్ ఈ రేడియో అంతం కాకుండా ఈ లిడ్డు ఆరంభమైందా లేదు రేడియో అంతమైపోవాలి అప్పుడే దీన్ని లిడ్ ఆరంభమైంది అలాగననా లేకపోతే ఇక్కడ ఇది ఇంతవరకు రేడియో ఇక్కడి నుంచి లిడ్ అని అలాగే అని అంటారా అలా అంటారు ఇక్కడి నుంచి లిడ్ ఎందుకు కాదు ఎందుకంటే ఇంకా రేడియో అంతం కాలేదు పోనీ ఇక్కడ లిడ్ అవుతుందా అబ్బే కాదు ఎందుకని ఇంకా రేడియో అంతం కాలేదు ఇక్కడ లిడ్ అవుతుందా కాదు ఎందుకని ఇంకా అంతం కాలేదు ఇక్కడ లిడ్ అవుతుందా అవుతుందా ఎందుకని రేడియో అంతమైపోయి ఒక వస్తువు అంతం అవ్వాలి అప్పుడే రెండో వస్తువు యొక్క లెక్కలు వేసుకోగలుగుతాం ఆ భేదం కుదురుతుంది అధ్యత వస్తు భేదం వచ్చింది అంటే అది అంతమైపోతుంది వస్తుత అంతమైపోతుంది కాబట్టి బ్రహ్మ వైకుంఠంలో ఉన్నాడు అనుకోండి అంటే భూలోకంలో లేడుగా కాబట్టి బ్రహ్మ వస్తుత అనంతం కాడు వస్తుత శాంతమే కాబట్టి ఈ వేదాంతాన్ని థియాలజీని ఎలాగని కట్టకట్టడం చాలా సంపదశానండి నిజంగా రియల్లీ ఐ ఫైండ్ ఇట్ ఎ బిగ్ ప్రాబ్లం ఎందుకంటే ఈ థియాలజీని మనం కాదనడానికి వీలు లేదు ఎందుకంటే థియాలజీని మనమే వాళ్ళందరూ అప్నాప్న మనవాళ్ళే వాళ్ళందరూ వాళ్ళని మనమే కాదనిస్తే ఈ క్రిస్టియన్ మిషనరీస్ మొత్తం అందరినీ నవిలి పారుస్తారు కానీ కాబట్టి వీళ్ళని మనం పరిరక్షిస్తూ ఉండాలి బాగుంది అలాగే కాదు అంటూ ఉండాలి వాళ్ళకి వాళ్ళది వ్యాలిడేట్ చేయాలి వాళ్ళని మనం వేదాంతులు పని వ్యాలిడేట్ చేయటమే వీళ్ళు కనుక వ్యాలిడేట్ చేయకపోతే వాళ్ళలా గాల్లో నిలబడి శూన్యమైపోతారు కాబట్టి వేదాంతులు ఏం చేయాలంటే ఆ సగుణ బ్రహ్మది ఉడికే దేశతా కాలతహ అలా ఉపాసన కోసం అలా పెట్టారు దాన్ని పర్వాలేదు కానీ అని ఉండాలి వీళ్ళని వ్యాలిడేట్ చేస్తూ ఉండాలి వ్యాలిడేట్ చేయకపోతే ఆ ధర్మము పెచ్చు పెరిగిపోతుంది వీళ్ళని మనం వ్యాలిడేట్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు పెచ్చు పెరిగిపోతున్నారు అప్పుడప్పుడు వీళ్ళతో ఇదో పెద్ద సమస్య వీళ్ళు ఆ భేదాన్ని భయంకరంగా సృష్టించేసి ఆ భేదాన్ని పెంచేసి అందరూ ఈ మధ్యకాలంలో మరీ భేదవాదులైపోయి పూర్వం గ్రామాల్లో రామాలయం ఉండేది అంటే అలా రామాలయంగానే ఉండేది నేను పుట్టిన పెరిగిన నేను పుట్టి పెరిగిన గ్రామంలో నేను మొత్తం గ్రామం అంతా ఒక ఆలయం ఉండేది కొంచెం అగ్ర కులాల వాళ్ళకి శివాలయం ఉండేది తక్కువ కులాలని వినబడే సమాజం వల్ల విభాగం అయి ఉండేది మా కాలంలో చిన్నప్పుడు వాళ్ళందరూ గ్రామ దేవత ఏదో పోచిమ్మనో ఏదో దేవత ఉండేది అంతే రెండే ఆలయాలు దేర్ ఈజ్ నో థర్డ్ భక్తులందరూ ఇక్కడికే వచ్చేవారు అక్కడ ఆ భక్తులందరూ అక్కడికి ఉండేవారు ఆ రెండు ఆలయాలు కలకలకల్లాడుతూ ఉండేవి ఇప్పుడు వీధి కో ఆలయం తర్వాత ఈ వీడో కాలం ఇది శివాలయం కదా ఇప్పుడు విష్ణు ఆలయం కడుతున్నారు నేను నేను ఏదో మహాత్ముడు అన్నాను వాళ్ళు సలహాడి గారు నేను ఏదైనా సపోర్ట్ చేస్తానని నేను అన్నాను విష్ణు ఆలయం కడుతున్న పక్కన ఖాళీ స్థలం ఉంది దాంట్లో విష్ణువాలయం కట్టి బదులు దాన్ని శివాలయానికి జతచేసి అక్కడ ఉద్యానం మనం కదా అంటే కాదు విష్ణు ఆలయం కట్టాలి విష్ణు ఆలయం లేదుగా అంటే ఉన్న శివాలయం చాలదా అంటే మరియు శివాలయం మరియు విష్ణు ఆలయం ఏం చేస్తాం ఏకాది ఏదైనా విష్ణు పండగ వస్తున్న శివాలయానికి ఎలా వెళ్తాం ఇదే కష్టమైపోతుంది నాకు సో విష్ణు ఆదయం గట అయితే ఇంటికి ఎలా కడుతున్నారు ఏమిటని అడిగాను నన్ను అడిగితే శివుడు ఇటు చూస్తున్నాడు కనుక విష్ణువుని అటు చూస్తూ కడుతున్నాం బట్ట అలాగే కట్టేస్తున్నారు అలాగే కట్టేస్తున్నారు అలా కట్టకండి కనీసం రెండు ఏకముఖంగా పెట్టండి అంటే ఆయన ఆ వచ్చిన ఆయన నాతో ఏమన్నాడంటే మీరు ఆగమశాస్త్రం తెలియకుండా మాట్లాడుతున్నారు అని నేను నాకు నిజంగానే ఆగమశాస్త్రం తెలియదు నేను ఆయన అడిగాను మీరే నిర్వహిస్తున్నారా ఈ వ్యవస్థంతా అని అడిగాను అవును నేనే నిర్వహిస్తున్నాను అంటే మీరు ఏ ఆగమశాస్త్రమో చెప్పండి అన్నా అంటే ప్రపంచ సారతంత్రములో దండన్నారే ఈ తంత్రం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే ఎక్కడి నుంచి పట్టుకురానికి శంకరాచార్యులు రాశారు దాన్ని అన్నే అంటే నేనన్నాను ప్రపంచ సారతంత్రం నేను ఎరుగుదును దాన్ని శంకరాచార్యుడు రాయిలేదు అని నేనన్నా రాయిపోవడం ఏంటండి మీరు ఎలా మాట్లాడతారో శంకరులే రాశారు దాన్ని అన్న అంటే నేను అన్నాను ప్రపంచ సారతంత్రంలో గుర్రాలక్క అనే ఒక దేవత ఉన్నది గుర్రాలక్క యూనో గుర్రాలక్క పేరు విన్నారు ఎప్పుడైనా గుర్రాలక్క అని ఒక దేవత అది కూడా శంకరులే రాశారా అని అడిగాను అవును అది కూడా శంకరులే రాశారు సో ఈ విధంగా ఈ థిలాజియన్స్ చాలా కన్ఫ్యూజ్ చేసి నేను ఆయనకి నమస్కారం చేసి దక్షిణ ఇచ్చి పంపించాను మీరు వెళ్ళిరండి అంటే ఆ తర్వాత ఆయన పక్క వాళ్ళది వెళ్ళి వాళ్ళతో ఏమైనా ఆ స్వామీజీ చెప్పిన మాట మీరు వినకండి మీరు విష్ణు ఆలయం అలా ఆపోజిట్గానే కట్టడం చెప్పేదాన్ని బహుశా కడుతూ ఉండు ఉంటారు కూడా నేను ఎందుకు కట్టుబడతాను చర్చి కడుతున్నారంటే బాధపడతా కానీ విష్ణు ఆలయం సరే వేయడం సో ఈ విధంగా అంత భేద భేద దృష్టి సర్వ అనన్యత్వ బ్రహ్మ సర్వము కంటే అనన్యము సర్వము మళ్ళీ ఆ సర్వానికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సంకోచం చేసే ప్రయత్నం చేయొద్దు సర్వ అనన్యము బ్రహ్మ కాదండి కొన్ని అమంగళ పదార్థాలు ఉన్నాయి వాటిని బ్రహ్మను ఎలాంటివంటే అమంగళ పదార్థం నీ మనస్సులో ఉంది శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై బుద్ధుడైన జీవుడికి ఇది మంగళము ఇది అమంగళము అమంగళం అన్నది బ్రహ్మదృష్టిలో సర్వం మంగళమేవా సో శ్మశానం అమంగళం అని నువ్వు అనుకుంటావు శ్మశానంలో బ్రహ్మ బ్రహ్మదృష్ట్యా సర్వం మంగళమే జగద్దృష్ట్యా సర్వం అమంగళమే మిథ్య కనుక కాబట్టి మంగళ అమంగళ ఈ విభాగం ఏమీ లేదు సర్వ అనన్యత్వ కాబట్టి సర్వము కూడా బ్రహ్మ కంటే భిన్నంగా లేదు అంచేతనే బ్రహ్మ ముస్టుతహ అనంతమైంది ఏదైనా ఒక్కటి బ్రహ్మ కంటే భిన్నంగా ఉందనుకోండి ఆ ఒక్కటి ప్రారంభమయ్యేప్పటికీ బ్రహ్మ అంతమైపోయిందా లేదా ఆ ఒక్కటి శురు అయ్యేప్పటికీ బ్రహ్మ అంతమే అది శురు అయింది బస్ బ్రహ్మ శాంతమే అనంతం ఎందుకైంది లేదు ఈవనే సింగిల్ ఐటమ్ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ బ్రహ్మం శాటన్ ఉన్నాడండి చాటన్ అంటే వాడు ఈవిల్ యొక్క రూపం ఈ ఈవిల్ రూపం కూడా బ్రహ్మ కంటే భిన్నంగా ఉన్నట్లయితే సో ఈవిల్ ప్రారంభమయ్యేపటికి బ్రహ్మ అంతమైనది బ్రహ్మ పూర్తయి ఈవిల్ ఆరంభమైంది అని మీరు అన్నట్లయితే బ్రహ్మ శాంతమైపోతుంది అనంతం ఎలా అవుతుంది కాబట్టి సర్వ అనన్యత్వాలు అదే ఆయన భిన్నం హి వస్తువు వస్తాంతరస్య అంతోభవతి ఒక వస్తువు ఇంకో వస్తువు కంటే భిన్నంగా ఉంది అంటే ఇంకొక వస్తువు యొక్క ఆరంభము ఈ వస్తువు అంతమైనప్పుడే ఉంటుంది అంతమవుతోంది అంటే ఇంకా అనంతం ఎక్కడ ఎండ్ అయిపోతుందంటే ఇంకా అనంతం ఎందుకు అవుతుంది ఎండ్ అవుతుంది శాంతమే అవుతుంది తర్వాత శంకరులు ఎప్పుడూ కూడా బయట వస్తువులతో చెప్పి అక్కడితో వదిలిపెట్టరు దాన్ని బుద్ధికి అప్లై చేస్తారు ఎందుకంటే బయట రేడియో బయట లేదు ఘటం కూడా బయట లేదు ఇవన్నీ బుద్ధి ఎందే ఉన్నాయి జగత్ అన్నది బుద్ధి ఎందు ఉన్నది తప్పిస్తే బాహ్యమునందు లేదు బాహ్యమునందు బ్రహ్మం ఉన్నది మ్యాటర్ ఈజ్ దేర్ మ్యాటర్లో డివిజన్స్ ఏవి కూడా బాహ్యంలో లేవు మ్యాటర్ని మీరు స్పృశించి చూసి ఆఘ్రానించి చెవులతోటి మ్యాటర్ యొక్క గుణాలని శబ్ద విని నాలుగుతో టేస్ట్ చేసి మీరేమో శబ్దరూపర సంస్పర్శ గ్రంథములనే ఫైవ్ డిఫరెంట్ రెస్పాన్సెస్ ఇంద్రియాల ద్వారా రావడం బట్టి ఐదు ఉన్నాయి అని ఐదు ఈ మాత్రం విజ్ఞానం లేనివాడు కూడా వాడు అనంతర లెక్క ఇన్ఫినిట్ ఆబ్జెక్ట్స్ అని లెక్కేసుకుంటున్నారు అనేక ఇన్యూమరబుల్ ఆబ్జెక్ట్స్ లెక్కేసుకుంటున్నారు ఐదు ఇన్యూమరబుల్లు లేవు ఐదు లేవు ఉన్నదో ఉన్నదో ఒక్కటే దట్ ఈజ్ మ్యాటర్ దట్ ఈజ్ బ్రహ్మ కాబట్టి భేదం అనేది భాషించింది అంటే బుద్ధి ఎందు భాషిస్తోంది కాబట్టి హీఈస్ ట్రాన్స్పోర్టింగ్ ద డివిజన్ ఇన్ బుద్ధి అండ్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ది అనంతత్వం అట్ ది లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్ వస్తంతర బుద్ధిరి ప్రసక్త స్వంతరాత్ నివర్తయ బుద్ధి నివృత్తి సతస్యాంత అది ఇప్పుడు మీకు బుద్ధి కనుక పెట్టకపోతే బుద్ధి జోడించకపోతే ఈ భేదాన్ని నిలబెట్టడం కష్టం అందుకోసం బుద్ధి లెవెల్కి పట్టుకెళ్ళారు ఎందుకంటే దిస్ ఈజ్ మ్యాటర్ అవునండి ఇది మ్యాటరు ఈ మధ్యలో ఉండే ఆకాశం ఉన్నది స్పేస్ ఈజ్ మ్యాటర్ ఇది మ్యాటర్ దిజ్ ఆల్ మ్యాటర్ సేమ్ మ్యాటర్ అపియర్స్ టు బి మెనీ బికాస్ ఆఫ్ ఇంటర్వీనింగ్ స్పేస్ అండ్ ద స్పేస్ ఈజ్ ఆల్సో మ్యాటర్ ఇప్పుడు మ్యాటర్లో ఎన్ని ఉన్నాయో ఒకటి ఉన్నదా లేదా అనంతమున్నాయా ఒకటే ఉన్న వన్ ఆర్ మెనీ వన్ ఈజ్ సో బాహ్యమునందు భేదం లేదు మరి అయితే బాహ్యమునందు భేదం లేకపోతే ఇప్పుడు నువ్వు దేని గురించి ఏ భేదాన్ని గురించి మాట్లాడుతున్నావు అంటే దిస్ ఈజ్ రేడియో ఇక్కడికి రేడియో అంతమైపోయింది ఎందుకని ఇక్కడ వరకు నాకు రేడియో బుద్ధి ఉన్నది ఇక్కడ రేడియో బుద్ధి లేదు అది కాబట్టి అంతమైంది ఏమిటి రేడియో బుద్ధి రేడియో బుద్ధిలోనే ఉంది బయట రేడియో లేదు మ్యాటర్ ఉంది రేడియో బుద్ధిలోనే ఉంది రేడియో బుద్ధి అంతమైతే అదే రేడియోకి అంతం ఒక పదార్థం యొక్క బుద్ధి అంతమైతే అదే దానికి అంతం అదే వస్వంతర బుద్ధి హీ ప్రసక్త ఇక్కడ ఇలా చూస్తున్నాను రేడియో బుద్ధి ఉన్నది ఇలా చూశాను రేడియో బుద్ధి అంతమైపోయాను రేడియో బుద్ధి అంతమై ఎందుకు అంతమైపోయింది వస్తవంతర బుద్ధి ప్రసక్త ఇంకో బుద్ధి లిడ్ బుద్ధి పుట్టింది లిడ్ బుద్ధి ఆరంభమైంది మరి రేడియో బుద్ధి ఏమైంది అంతమైపోయింది అది సాంతత్వం అంటే వస్తవంతరాన్ని నివర్తతే రేడియో బుద్ధి నుండి బుద్ధి నివృత్తమైపోయి లిడ్ బుద్ధిలోకి వచ్చేసింది అదే రేడియో బుద్ధి యొక్క సాంతత్వమే రేడియో యొక్క సాంతత్వంగా స్వీకరింపబడుతూ ఉంటుంది దట్ ఈస్ హౌట్ ఈస్ అది బ్రహ్మ విషయంలో అలా అవ్వదు అదే నేను చెప్తున్నా మీకు మేటర్ బుద్ధి పెట్టండి మీరు రేడియో బుద్ధి లిడ్ బుద్ధి ఉందండి రేడియో బుద్ధి అంతమైపోయి లిడ్ బుద్ధి ఆరంభమైంది ఇక్కడ చూసి ఇక్కడ చూశారు ఇప్పుడు మీరు నామరూపాలని పక్కన పెట్టి మ్యాటర్ బుద్ధితో చూడండి ఇక్కడ చూసి ఇక్కడ చూడండి సేమ్ బుద్ధి కంటిన్యూ అవుతుందా అంతమైనదే సేమ్ బుద్ధి కంటిన్యూ అవుతుంది అదే దట్ ఈస్ ద బ్యూటీ దట్ ఈస్ హౌల్టీ కాబట్టి బ్రహ్మజ్ఞానం కలిగినట్లయితే సేమ్ బుద్ధి కంటిన్యూ అవుతుంది నామరూప బుద్ధి కలుగుతున్నా అది అది నెగేట్ అయిపోయి బ్రహ్మబుద్ధి ఉందే కొనసాగుతుంది అంచేతనే బ్రహ్మజ్ఞానమునందు బ్రహ్మబుద్ధి ఎప్పుడూ కూడా నిషేధింపబడదు కనుకొనే బుద్ధి దృష్ట్యా కూడా అది అనంతమే కానీ శాంతము కాదు ఇంచేతంటే యతో యస్య బుద్ధి నివృత్తి సతస్యాంత రేడియో బుద్ధి ఉంది ఇక్కడికి వచ్చేప్పటికి రేడియో బుద్ధి పోయింది అంచేతనే రేడియో అంతమైనది అది అంతత్వాన్ని అలా గ్రహిస్తారు రేడియో అంత రేడియో బుద్ధి నివృత్తం అవ్వడం చేతన రేడియో అంతమైంది మ్యాటర్ బుద్ధి నివృత్తం కాలేదు కాబట్టి మేటర్ అంతం కాదు బ్రహ్మబుద్ధి నివృత్తం కాలేదు కాబట్టి బ్రహ్మ అంతం కాదు అదే బ్రహ్మ యొక్క అనంతం మీరు ఎటు చూసినా బ్రహ్మే సర్వం కల్విధం బ్రహ్మ బ్రహ్మబుద్ధి అంతమైందా అదే సర్వ అనంతత్వం ఉంటేదే ఇప్పుడు మీరు విద్యాభినయ సంపన్నే బ్రాహ్మణే చూశారు గోవును చూశారు ఏనుగును చూశారు కుక్కను చూశారు మాంసభక్ష కొన్ని చూశారు ఇన్ని చూశారు బ్రహ్మబుద్ధి మాత్రం మారలేదు అంచేతనే బ్రహ్మ అనంతమైనది అది అనంతత్వం బ్రహ్మే ఈ థీలాజేన్సేమంటారు అంటే వీడు పుణ్యాత్ముడు వీడు పాపాత్ముడు అంటారు వాడికి బ్రహ్మబుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది సో థీలాజేన్సే ఒక్కర్లేదు ఉంటే వాళ్ళని మనం అనుకోకర్లేదు ఎవడైనా సామాన్యుడు ఎవడైనా సరే బ్రహ్మబుద్ధి ఉండదు పరిచ్ఛిన్న బుద్ధి ఉంటుంది తర్వాత తద్యథా గోత్మబుద్ధి అశ్వాన్ని వర్తతే ఇది అశ్వత్వాంతం గోత్వమితి అంతవదేవతి అది ఇప్పుడు అశ్వాన్ని చూస్తున్నారు అశ్వం అంటే గుర్రం అశ్వత్వ బుద్ధి ఉంది ఈ లోపల గోవు దగ్గరికి వచ్చారు అశ్వత్వ బుద్ధి పోయి గోత్వ బుద్ధి వచ్చింది అంటే ఈ గోత్వ బుద్ధి ఎలా ఉంది అశ్వత్వ అంతమయ్యి గోత్వ బుద్ధి ఆరంభమైంది కాబట్టి అశ్వబుద్ధి అంతవతి ఈ గోత్మబుద్ధి అంతమయ్యి మరో బుద్ధి ఆరంభమైంది గోత్వ బుద్ధి అంతవతి అలా కాకుండా ప్రాణిబుద్ధి పెట్టారనుకోండి అది అంతవత్తు కాదు విత్ ఇన్ దట్ స్మాల్ ఏరియా గోత్వ బుద్ధి శాంతము అశ్వత్వ బుద్ధి శాంతము కానీ ప్రాణిత్వ బుద్ధి అనంతం మిత్రిఫరం చూడాలి సో సేమ్ వే బ్రహ్మబుద్ధి అనంతము అది అంతం కాదు ఎందుకంటే సర్వం కలుగుయడం బ్రహ్మ బ్రహ్మ కంటే భిన్నంగా ఏది లేదు కనుక సచాంత భిన్నేషు వస్తు అశ్వత్వ బుద్ధి అంతమై గోత్వ బుద్ధి ఆరంభం అవటం అది అంతమై మరో బుద్ధి ఆరంభం అవటం ఈ రకంగా వస్తువులు భిన్న భిన్నాలుగా ఉన్నప్పుడు ఈ అంతముగుట మనకి కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా శాంతములుగా మనం పరిగణిస్తూ ఉంటాం నైవం బ్రహ్మణో భేద సో ఇటువంటి భేదము శాంతత్వముతో కూడిన భేదము బ్రహ్మ లేదు ఎందుకంటే బ్రహ్మ సర్వము కంటే భిన్నము కాదునముగా అత వస్తుతో ఆనంత్యం ఇందువల బ్రహ్మ వస్తు దృష్ట్యా కూడా అనంతము బ్రహ్మయందు సాంతత్వము వస్తు దృష్ట్యా కూడా లేదు అని నిరూపించారు ఆ వస్తు ఈ అంటే బ్రహ్మయందు వస్తు దృష్ట్యా అనంతము లేదు అని చెప్పాలంటే బ్రహ్మ సర్వము కంటే అనన్యము అనన్యము అంటే తెలుసు కదా అన్యము అంటే వేరే ఉంది అనన్యము అంటే వేరుగా లేదు బ్రహ్మ సర్వము కంటే ఆ మాట మీరు అనన్యము అనే మాట పట్టుకోవాలి తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని అనన్యత్వం దాన్ని బోధిస్తారు బ్రహ్మే సర్వము అంటే అర్థం బ్రహ్మ అనన్ బ్రహ్మ అన్యముగా మరి లేదు సర్వము బ్రహ్మ కంటే భిన్నముగా లేదు సో ఆ అనన్యత్వము అది బ్రహ్మ యొక్క లక్ష్యం ఎలాగండి అనన్యము ఏంటంటే మీరు ప్రతిదీ సర్వాన్ని పట్టుకుని బ్రహ్మనేస్తారు ఇది బ్రహ్మే అది బ్రహ్మేనా నేను బ్రహ్మే నువ్వు అని ఈ విధంగా కొంతమంది కొన్ని అవకతవక పూర్వపక్షాలు చేస్తూ ఉంటారు ఈ పూర్వపక్షం ఎలా ఉంటుందో తెలుసు అండి అంటే నెక్లెస్ను గాజు ఒకటేనంటావా సరే అయితే నెక్లెస్ గాజు ఒకటే అయితే తీసుకో ఈ గాజా నెక్లెస్ ఇలా పారాయి చూస్తాను నీ ఒకటే ఒకటో నేను అప్పుడు చూస్తాను గాజు ఏమో రెండు తులాలు నెక్లెస్ పత్తు తులాలు రెండు ఒకటే అంటున్నావు కదా ఇచ్చేసే నేను పట్టుకుపోతాను ఇచ్చేసే అని ఇదో పూర్వపక్షం నెక్లెస్సును గాజు ఒకటే చెప్పట్లేదు కార్యస్థాయిలో ఏకత్వాన్ని ఎవరు చెప్తాడండి కార్యస్థాయిలో కార్యం మిథ్య మిథ్యాస్థాయిలో ఏకత్వ మిథ్యలో మిథ్యలో మళ్ళీ ఇలాంటిది మిథ్యా అలాంటి మిథ్య ఈ లోపన కార్యత్వా కార్యస్థాయిలో అనగా మిథ్యాస్థాయిలో ఏకత్వాన్ని బోధించటం ముందు తాత్పర్యం మరి తాత్పర్యం ఏమిటి నెక్లెస్ యొక్క స్వరూపము అంటే మిథ్యాస్థాయి నుంచి మీరు వస్తుస్థాయికి ఎదగాలి గాజు యొక్క అదే కంకణము యొక్క స్వరూపము ఒక్కటి అని కారణస్థాయిలో ఏకత్వాన్ని చెప్తాం కార్యస్థాయిలో ఏకత్వాన్ని చెప్పాను కా కార్య కార్యం మిథ్య అంటే మళ్ళీ అలాంటి వాడు అంటాడా సరే కారణస్థాయిలో ఏకత్వాన్ని చెప్పేవదా కార్యస్థాయిలో బహుత్వమే కాబట్టి బహుత్వమే సత్యం అంటాడు అంటే కరెక్టే నువ్వు అన్నమాట ఎప్పుడూ కార్యం సత్యం అయితే కార్యం సత్యం కాదు కార్యం మిథ్య కార్యం మిథ్యయితే నీకు ఇప్పుడు భోజనం లేదు బియ్యం తిరు నువ్వు నేను మిథ్యలాగో చూస్తాం బియ్యం అంటే కారణ గత కార్యం వీడికి బియ్యం పెట్టండి రాట వీడికి అన్నం వడ్డింది బియ్యము మిరపకాయ ఉప్పు ఆకులో వీడు తింటాడు అని ఇదో పూర్వపక్షాలు ఇవన్నీ అద్వైతుల మీద పూర్వపక్షాలు ద్వైతుల పూర్వపక్షాలు అటువంటి పూర్వపక్షలతో మాట్లాడకూడదు శంకరులు కూడా అలాంటి అసందర్భ పూర్వపక్షాలతో మాట్లాడకూడదు యోగ్యమైన పూర్వపక్షం అయితేనే స్వీకరిస్తారు ఎని కథ పునః అయితే ఇప్పుడు పాయింట్ ఏమిటంటే బ్రహ్మే సర్వము అన్నారు అంటే ఏది బ్రహ్మ కంటే వేరుగా లేదా లేదు ఎందుకంటే ఏదన్నా ఒకటి వేరుగా ఉందనుకోండి శాంతమైపోతుంది బ్రహ్మ బ్రహ్మకంటే ఏది వేరుగా లేదా అండి లేదు అది ఎలాగో కొంచెం వివరించండి బాబు ఎందుకంటే సర్వబుద్ధి ఉంది భేదబుద్ధి అన్నా సర్వబుద్ధి ఒకటే ఈ సర్వబుద్ధి స్థానంలో బ్రహ్మబుద్ధి రావాలి కాబట్టి మీరు ఈ సర్వము బ్రహ్మ అనన్యము అనే విషయాన్ని మీరు వివరించారనుకోండి మాకు ఆ బ్రహ్మబుద్ధి నిర్మాణము అదేదో చెప్పండి ఎందుకంటే బ్రహ్మబుద్ధి ఎందే మోక్షము ఆధారపడి ఉన్నది బ్రహ్మవితో పరమాత్మతి కాబట్టి సర్వానన్యం బ్రహ్మ అనే సత్యాన్ని బోధించటం కోసం శృతి ఒక కారణకార్యభావాన్ని మన ముందు పెడుతోంది అదే అంటున్నారు కథం పునః సర్వానన్యత్వం బ్రహ్మణ ఇది కాబట్టి బ్రహ్మ సర్వము కంటే అనన్యమని ఎలా చెప్పగలరు మీరు అంటే ఉచ్యతే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పబడుతోంది ఏమిటా సమాధానం సర్వవస్తు కారణత్వాత్ అది బ్రహ్మ సర్వవస్తువులకి కారణము గనుక అన్ని ఆభరణాలు కూడా బంగారం కంటే అనన్యమని ఎలా చెప్పగలరు అంటే అన్ని ఆభరణాలకి బంగారమే కారణము గనుక కాబట్టి నేను మీకు మనం చేశాను కార్యస్థాయిలో అభేదాన్ని మనం నిరూపించే ప్రయత్నం చేయడం అనవసరం కారణస్థాయికి వెళ్ళి అక్కడ అభేదాన్ని మనం చూసుకోవాలి కార్యదృష్టి నుంచి కారణ దృష్టికి వీడు ఎదిగిన నాడే అభేదం పొసుగుతుంది లేకపోతే అభేదం పొసగడుతుంది కాబట్టి ఆ సర్వ వస్తువుకి బ్రహ్మ కారణము అనే సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే ఓహ్ ఈ సమస్తము కూడా ఆ అనంత బ్రహ్మ ఎందు అనే సత్యాన్ని వీడు పసిగడతాడు కాబట్టి సర్వ జగత్ కారణం బ్రహ్మ అనే ఆ కారణత్వాన్ని అందుకోసమని అంత బలంగా అంత ఆగ్రహంతో శృతి ప్రతిపాదిస్తుంది అందుకోసం అంతేగాని ఈ జగత్ ఆ బ్రహ్మ నుంచి పుట్టింది ఎలా పుట్టింది అని ఇవన్నీ నిరూపించడం కోసం కాదు ఏ బ్రహ్మ సర్వ జగత్ కారణము అనే కారణత్వ దృష్టిని నిర్మాణం చేయడం కోసం ఈ కారణ కార్యభావాన్ని శృతి టేకప్ చేసి చెప్తుంది సర్వ వస్తు కారణత్వ అదే వివరిస్తున్నారు ఆయన సర్వాం కి వస్తున్నా కాలాకాశాదీనా కారణం బ్రహ్మ చూడండి ఎంత బాగా చెప్తారో ఆయన అన్ని వస్తువులకి కారణము బ్రహ్మే అన్ని వస్తువులు అంటే మీరు కాలము ఆకాశంతో మొదలుపెట్టుకోవాలి దేశకాలతో మొదలుపెట్టుకోవాలి దేశకాలని పక్కన పెట్టేసే అన్ని వస్తువులు అన్ని వస్తువులు అంటే ఏం లేవు అన్ని వస్తువులు అలాగా దేశకాలముల పరిధిలోనే అన్ని వస్తువులు ఉంటాయి ఏదైనా ఒక వస్తువుని మీరు వస్తువుగా మిగతా వాటికంటే భిన్నమైన వస్తువు ఇది అని చెప్పాలి అంటే అది ఒక దేశమునకు పరిమితమై ఉండాలి ఒక కాలానికి పరిమితమై ఉండాలి దేశకాలని బట్టే వస్తుభేదం నిర్మాణం అవుతుంది అంచేతనే దేశకాల ఆధీనం దే కాలా కాలము ఆకాశము అంటే దేశకాల సో దేశకాలములతో ఆరంభమయ్యి అన్ని పదార్థములు ఏవైతే విడివిడిగా ఉన్నాయో వీటన్నిటికీ కూడా దేశకాలతో సహా బ్రహ్మ కారణము అంచేతనే కాలము బ్రహ్మకంటే భిన్నంగా లేదు దేశము బ్రహ్మకంట భిన్నంగా లేదు ఆ దేశకాలలో ప్రకాశించే సమస్త పదార్థ కూడా బ్రహ్మకంటే భిన్నంగా లేదు అప్పుడు బ్రహ్మబుద్ధి మనకి తెలుస్తుంది తర్వాత ఓ పూర్వపక్షం కార్యాపేక్షయా వస్తుత అంతవత్వం ఇది చేతత్వాత్ కార్యవస్తున ఓకే ఏమండి బ్రహ్మ కారణదృష్ట్యా ఏకత్వమే అంగీకరించారు ఇది దీని కారణము ఏమి బ్రహ్మ దీని కారణమేమి బ్రహ్మ సో ఆ విధంగా కారణదృష్ట్యా ఏకత్వం ఉన్నప్పటికీ కార్యదృష్ట్యా భేదం ఉందిగా బంగారమే మీకు దృష్టాంతం నెక్లెస్ కారణం బంగారం కంకణానికి కారణం బంగారం ఓకే రెండు ఒకటే అయిపోయింది ఇది బంగారం అది బంగారం అంటే ఒకటే అయిపోయింది కదండి అక్కడ ఏకత్వం వచ్చేసింది కారణస్థాయిలో కార్యస్థాయిలో భేదం ఉందిగా కార్యస్థాయిలో భేదం ఉంది కనుక ఒక కార్యం మరో కార్యానికి శాంతమవుతూ ఉంటుంది అలాగే ఈ కార్యాలన్నింటి దృష్ట్యా కారణమైన బ్రహ్మ కూడా శాంతమవుతుంది అని అంటాం అది కార్య అపేక్షయ వస్తుత అంతవత్వం బ్రహ్మకి పదార్థ రూపమైన అంతవత్వం ఉన్నది దేశత అనంతం కావచ్చు కాలత అనంతం కావచ్చు కానీ వస్తుత అనంతం కాదు ఎందుకంటే చూడు ఇదిగో పృథివీ జలము ఇలాంటి పదార్థాలు ఉన్నాయి ఇవన్నీ విడివిడిగా ఉన్నాయిగా ఇవన్నీ ఉంటుంటే ఈ బ్రహ్మ నుంచే పుట్టు ఉండొచ్చు వేరే సంగతి కానీ పుట్టకముందు ఏమో బ్రహ్మలోనే ఉండుండయి ఇప్పుడు విడివిడిగా ఉన్నాయి కదా కాబట్టి బ్రహ్మ పృథివీ ఉన్న చోట బ్రహ్మ లేదు పృథివీ అంతమయ్యాక బ్రహ్మ ఉంది అంటారు పృథివీ వేరే ఉంది కాబట్టి కార్యదృష్ట్యా అంతవత్వం ఉన్నది సో వస్తుత అంత సాంతం బ్రహ్మ అనాలి దేశత అనంతం కాలత అనంతం అన్నా వస్తుత అనంతం అనాలి వస్తుత అనంతం అనకూడదు శాంతమనాలి అని పూర్వపక్షం ఇత నా కాదు ఎందుకనంటే అమృతత్వాత్ కార్యవస్తున కార్యవస్తువు మిథ్యవల అగుట వలన కార్యవస్తువు సత్యమైతే ఎస్ ఈ కార్యవస్తువు ఎక్కడ ఉంది కార్యవస్తువు ఉన్న చోట బ్రహ్మ లేదు కాబట్టి బ్రహ్మ శాంతమైపోయింది వస్తు దృష్ట్యా అని ఆలోచించం కానీ ఇది మిథ్య ఇప్పుడు నెక్లెస్ ఉంది నెక్లెస్ కనుక సత్యం అనుకోండి ఇండిపెండెంట్ రియాలిటీ అనుకోండి నెక్లెస్ అంటే అర్థం ఏంటి నెక్లెస్ ఉన్న చోట బంగారం ఉండకూడదు ఇంకా నెక్లెస్ ఉన్న చోట బంగారం లేదనుకోండి ఏమో బంగారం ఒకప్పుడు కారణమైతే అవ్వచ్చు ఇప్పుడు మాత్రం ఇది ఇండిపెండెంట్ లైక్ తల్లి పిల్లలగా తల్లి శిశువు ఉంటారు ఒకప్పుడు శిశువు తల్లిలో అంతర్ కానీ ఇప్పుడు అలా కాదు ఇండిపెండెంట్ అలాగే ఇప్పుడు నెక్లెస్ ఇండిపెండెంట్ బంగారం ఇండిపెండెంట్ అయిపోయి అప్పుడు నెక్లెస్ ఉన్న చోట బంగారం ఉందని చెప్పడానికి వీలు ఉండదు ఆ రకమైన అంతమత్వం వచ్చేస్తుంది బంగారాన్ని ఇజ్ ఇట్ సో నో కాబట్టి నువ్వు ఏది నెక్లెస్ ఉంటున్నావో అది మిథ్యా ఆ నెక్లెస్ యొక్క కారణమైన బంగారమే సత్యం కాబట్టి ఇప్పుడు నెక్లెస్ ఎక్కడ ఉందో అక్కడ బంగారం ఉన్నది కనుక నెక్లెస్ బంగారానికి అంత మొగుట అంతాన్ని కలిగించటం లేదు నెక్లెస్ బంగారం లేకపోతే ఎస్ నెక్లెస్ బికమ్స్ ది ఎండ్ ఆఫ్ గోల్డ్ బట్ నాట్ సో అంచేతనే కార్యవస్తువు అనురుతము మిథ్యగనుక కారణము యొక్క అనంతత్వానికి కార్యభేదము భంగాన్ని కలిగించలేదు నహీ కారణ వ్యతిరేకేణ్యం నామ వస్తుతో నిజానికి ఆయన అంటున్నారో కార్యమనేది వస్తువే కాదుకోమన్నారు కార్యమనేది ఏం లేదు అసలు కారణమే కార్యంలా భాషిస్తోంది అదే మీకు మనం చేశాను కాలము అనే పరిధిలో ప్రవేశపెడితే కారణమే కార్యంలా భాషించింది మీరు ఆ కారణమనే కాల పరిధి దేశపరిధిని మీరు పిక్చర్లోకి రానివ్వకుండా ఆపగలిగితే మీకు కారణం కారణంలాగే భాషిస్తుంది కానీ కార్యంలా భాషించదు పంచదార చిలకలా భాషించాలంటే కారణ కార్యభావంలోకి దేశ కాలాల్ని మీరు చొప్పించాల్సి ఉంటుండే కాబట్టి ఎనివే కమింగ్ టు ది పాయింట్ నెక్లెస్ బంగారం కంటే వేరుగా లేదు అసలు నెక్లెస్ అనేది ఏదీ లేదండి ఉన్నది బంగారం అదేవిధంగా అదే దృష్టాంతాన్ని బట్టి కార్యమనేది కారణం కంటే భిన్నంగా ఏదీ లేదు ఎందువల్ల దాన్ని కొంత వివరిస్తారా దీని మీద ఒక పెద్ద అధికరణం దెయ్యమంత అధికరణం ఉంది తదనజత్వాధికరణం అని బోల్డ్ అధికరణం నేను ఎక్కడో పాఠం చెప్పాను తదనజత్వాధికారం నాకు నాలుగు రోజులు పట్టింది అది పాఠం రోజు నాలుగు గంటలు చెప్తే మూడు రోజులు నాలుగు రోజులు పట్టింది ఇదే టాపిక్ అక్కడ కారణకార్యభావము కార్యమని నిత్యాన్ని నిరూపించే ప్రయత్నం ఇక్కడ సంగ్రహంగా చెప్తున్నారా కంటిన్యూ కం పూర్ణ పూర్ణమి పూర్ణమ్యూర్ణా వశిష్య